ఇక స్వాభావికి రెండవది సో ముందు సాంసిద్ధికి గురించి చెప్తున్నారు సా భూత భవిష్యత్ కాలయోరపి సపోజ్ ఇప్పుడు కుర్రాళ్ళు సూర్య నమస్కారం చేశారనుకోండి వాళ్ళకి లైట్గా అనిపిస్తున్నారని పెద్దగా అనిపిస్తుంది మా చిన్నప్పుడు అనిపించేది ఇప్పుడేం అనిపించట్లేదు అలా కుదరదు అచేతనే ఈ మాటలు మా చిన్నప్పుడు ధర్మం బాగుండేది ఇప్పుడు లేదా ఆ మాటలు సరికాదండి అలాంటి మాటలు అంగీకరించకూడదు ఇప్పుడు మీ మీరు ధర్మాన్ని పాటించి మీరు ప్రశాంతంగా చిన్నప్పుడు ఉన్నారు కదా ఇప్పుడు మీరు ఉండగలుగుతారు ఏ ఇంకొకడు కూడా ఈరోజు కూడా ధర్మాన్ని పాటిస్తే వాడు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాడు ఏ మన చిన్నప్పుడు కూడా మన ముందు తరంలో కూడా అధర్మంగా బతికిన వాళ్ళు కష్టపడ్డారు దుఃఖపడ్డారు ఈనాడు కూడా అధర్మంగా పతికే వాళ్ళు దుఃఖపడతారు ఎప్పుడు ధర్మం ధర్మమే అధర్మం అధర్మమే మన చిన్నప్పుడు ఒక ఇప్పుడు ఇంకో రకంగానూ ఉండదు అది సాంసిద్ధికి భూతకాలంలో ఒక రకంగాను ఇప్పుడు ఒక రకంగానూ ఉండదు లేదా భవిష్యత్ ఇప్పుడు ఉన్నట్టుగా భవిష్యత్ ఉండదు తగ్గిపోతుంది అలాగేమీ లేదు భూత భవిష్యత్ కాలాలతో సంబంధం లేకుండగా ఆ సిద్ధి మీకు ఏదైతే సహజంగా వచ్చేసిందో సహజమైపోయిందో అది సహజంగానే మిగిలిపోతుంది తథైవ సా సో ఆ సిద్ధి భూత భవిష్యత్ కాలాలలో ఏకరూపంగానే ఉంటుంది తప్ప తథైవ అంటే ఏకరూపైవ ఏకా కాదు ఏకరూపంగానే ఉంటుంది తప్ప అది మారదు తథ స్వాభావికి ద్రవ్య స్వభావత ఏవా సంసిద్ధికి చెప్పాం కదా ఇంకా స్వాభావికి కదండి ఓ ద్రవ్యం ఉన్నది దానికి సహజంగానే ఒక ప్రకృతి ఉన్నది ద్రవ్యధర్మం ఉదాహరణకి నీరు చల్లగా ఉండుతా నిప్పు వేడిగా ఉండుతా బెల్లము తీయగా ఉండుతా ఇలాంటివి ఇవి స్వాభావికి అది మారదు నా కాలాంతరే వ్యధిచరతి దేశాంతరే చాలి కాబట్టి ఆ ప్రకృతి స్వాభావికమైన ప్రకృతి కూడా మారదు మారదు అంటే ఏమిటి దేశాంతరే ఈ ఊళ్ళో ఒక రకంగానూ ఇంకో మరో రకంగానూ ఉంటుందా ఇప్పుడు నిప్పు నిప్పు వేడిగా ఉంటుంది కదా నిప్పు యొక్క స్వభావం వేడి అది మామూలు లో నిప్పు వేడిగా ఉంటుంది ఢిల్లీలో నిప్పు చల్లగా ఉంటుంది అని ఎవడైనా అన్నాడనుకోండి వాడు బుర్రలేని వాడని అనాలండి ఒక ఆయన అన్నారు మాతో అమెరికాలో కొంచదార తీపి తీపి తక్కువ ఉంటుందండి ఇండియాలో కొంచదార తీగితే ఎక్కువ ఉంటుంది అన్నాడు అలాగే అలాగండి అలా ఒప్పుకో అలా ఒప్పుకో యూ కెనాట్ మేక్ సచ్ కామెంట్స్ అదేమవుతుందంటే ఇండియాలో క్రిస్టల్ సైజు పెద్దదిగా ఉంటుంది అమెరికాలో క్రిస్టల్ సైజ్ తక్కువ ఉంటుంది మీరు ఇండియాలో పంచదార నోట్లో వేసుకున్నప్పుడు ఆ నాలుకకి పంచదారకి మధ్యన ఏర్పడేటువంటి సంబంధం ఓ రకంగా ఉంటుంది క్రిస్టల్ స్ట్రక్చర్ మారినప్పుడు ఆ అమెరికాలో ఇంకో ఉంటుంది దాంట్లో మీకు తక్కువ పంచదార ఎక్కువ పంచదార ఏకకాలంలో నాలుకతోటి సంపర్కాన్ని పొందిన పంచదార తక్కువ ఎక్కువ అనే పరిస్థితి వస్తుంది దాన్ని మీకు తీపి తక్కువ ఎక్కువ అనిపిస్తుంది అంతేగాని అమెరికాలో పంచదార తీపి తక్కువ ఇండియాలో పంచదార తీపి ఎక్కువ ఇటువంటి మాటలు బుర్ర లేని మాటలు మాట్లాడకూడదు శుక్రోజ్ అంతదారంటే శుక్రోజ్ శుక్రోజ్ ఈజ్ సేవ్ ఎవరి వే అది శుక్రోజ్ కాకపోతే పరిస్థితి వే కాబట్టి ద్రవ్యము మారదు దేశాంతరే దేశం మారినా దాని స్వభావం మారదు కాలం మారినా దాని స్వభావం మారదు మహాత్ముని దగ్గరికి ఒక సోషల్ వర్కర్ వెళ్ళాడు సోషల్ వర్కర్ మహాత్ముడు గ్రంథం ఏదో చూసుకుంటున్నాడు ఏదో గ్రంథం చూసుకుంటున్నాడు లేకపోతే ఏదో ధ్యానం చేసుకుంటున్నాడు ఈ సోషల్ వర్కర్ కొంచెం పొలిటికల్ లక్షణం గలవాడు వెళ్ళి మహాత్మా మీరు ఎలా పుస్తకాలు చదువుకుంటూ కూర్చోకపోతే ధ్యానం చేసుకుంటూ కూర్చోకపోతే సమాజాన్ని మీరు చక్కగా దాన్ని ఉద్ధరించవచ్చు కదా సమాజంలో ఎన్నెన్నో రుగ్మతలు ఉన్నాయి వాటినన్నింటినీ మీరు ఏదో ఒకటి తీసుకుని దాన్ని మీరు పరిష్కారం చేయొచ్చు కదా అని అంటే ఈయనన్నారు సమాజాన్ని నేను ఉద్ధరించాలి సమాజాన్ని సరిచేయాలి సమాజంలో అవకతవకలు ఉన్నాయి దాన్ని సరిచేయాలి అని నువ్వు నాకు పని ప్రమాయిస్తున్నావు కదా నువ్వు పని చేయి నీకు నేను ఒక పని అప్పగెప్తాను నువ్వు ఆ పని పూర్తి చేస్తే నేను సమాజాన్ని అవకతవకలు సరిచేసే పని నేను కూడా మొదలుపెడతా అదేమంటే ఈ మహాత్ముడి దగ్గర ఒక కుక్క ఒకటి ఉండి మీరు కంగారు పడద్దు కథ జాగ్రత్తగా పూర్తిగా వినండి మాకు తెలిసిపోయింది అనద్దు తెలిసిందే కథ వినేప్పుడు పూర్తిగా వినాలి సో ఈ కుక్క మహాత్ముడు ఎప్పుడు కుక్కనేమీ తోలేడు అది కూడా ఏదో బ్రెడ్ బ్రెడ్ ముక్క ఏదో వేస్తూ ఉంటాడు అది అక్కడే వేలాడుతూ ఉంటుంది ఆ కుక్క ఉండదు సరే అయితే ఏమిటో చెప్పండి అన్నాడు ఆ కుక్క తోక ఉంది కదా దాన్ని సాఫీగా చేయని నువ్వు ఆ పని చేస్తే నేను సమాజాన్ని సాఫీగా చేస్తాను అని చెప్పాడు మహాత్ముడు ఆ దాంట్లో ఏముంది ఆ కుక్కని దగ్గరికి తీసుకుని ఆ తోకను ఇలా సాఫీ చేశాడు చేసి విధులు పెట్టిన పెట్టతే మళ్ళీ వంకరైపోయి ఆహా అలాగా అని అప్పుడు రెండోసారి ఏం చేశాడంటే మళ్ళీ సాఫీ చేసి అలాగే పట్టుకున్నట్టు పెట్టాడు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు విధులు పెట్టిన మళ్ళీ వంకరైపోయి అప్పుడు ఆయన ఉన్నాడు కొంచెం టైం పడుతుంది నేను ఫోన్ టైం తీసుకో టైం తీసుకో అతను ఏం చేశాడంటే నాకు వెదురుబద్ద కావాలన్నట్టు తెప్పించాడు మహాత్ముడు వెదురుబద్ద తీసుకొచ్చి ఇచ్చాడు ఓ తాడు కూడా ఇచ్చాడు ఇచ్చి ఈ వెదురు బద్దని తాడు తోటి దాని తోకకు కట్టాడు కట్టి నేను ఇక్కడే గంట సేపు వచ్చేస్తాను ఆ సరే కాదు మహాత్ముడు ఏదో పుస్తకం చూసుకుంటున్నాడు గంట అయిన తర్వాత ఆ వేదురు బద్దని ఇప్పాడు మళ్ళీ తోక వంకరగా అప్పుడు ఇతను ఏమన్నాడు మీరు కంగారు పడుతుంది అండి వినండి ఇతను ఏమన్నాడంటే నాకు కొంచెం టైం పడుతుంది టైం తీసుకోకుండా మహాత్ముడు అప్పుడు ఆ బద్దని కట్టేసి వెళ్ళిపోతాను రేపొస్తాను అలాగే చెప్పాడు ఈ బద్దను కట్టేసి వెళ్ళిపోయాడు మొన్నాడు వచ్చి అలా ఆ వెదురుబద్దని తీయగానే మళ్ళీ తోట వంకరగా అవుతుంది అప్పుడు అతను ఆ వెదురుబద్దను కట్టేసి వన్ వీక్ తర్వాత వచ్చాడు ఆ తాడు ఉప్పగానే మళ్ళీ ఒంకరగా అవుతుంది మళ్ళీ వెదురుబద్దని కట్టి వన్ మంత్ తర్వాత వచ్చాడు తాడు ఉప్పగానే మళ్ళీ వంకరగా ఈసారి కట్టేసి మూడు మాసాల తర్వాత వచ్చాడు తాడు ఉప్పగానే మళ్ళీ ఒంకరగా మళ్ళీసారి కట్టేసి ఆరు మాసాల తర్వాత వచ్చి తాడుప్పాడు మళ్ళీ వంకరగా అయిపోయాడు అప్పుడు మహాత్మ నేను కుక్క తోకని సరి చెయ్యలేను అని దండం పెట్టాడు అప్పుడు మహాత్ముడు ఏమన్నాడంటే కుక్క తోకని నువ్వు చిన్న కుక్కది దాని తోక మరీ చిన్నది దాన్ని వంకరగా ఉన్నదాన్ని నువ్వు సరి చేయలేవు ఈ సమాజాన్ని నేను సమాజంలో ఉండే వంకరలను నేను తీయాలా ఎవరు చెప్పాడు ఆయన నీకు అని అడిగాడు అది కదా కాబట్టి దాన్ని ఆ లెవెల్ దాకా తీసుకెళ్తే కానీ ఆ ప్రకృతి సహజ అకృత అంతవరకు తీసుకెళ్ళాలి కథని కాబట్టి ప్రకృతి ఎప్పటికీ మారదు ఇప్పుడు జగత్తున్నది జగత్తు మిథ్య మీరు సత్యం అనుకుంటే అది సత్యం అయిపోదు బ్రహ్మకు అజము అమృతము మీరేదో భ్రహ్మపడి జగత్తు బ్రహ్మ జగత్తుగా పరిణమించింది కాబట్టి బ్రహ్మ పుట్టింది అంటే పుట్టదు నేను పుట్టానని మా పెద్దలు చెప్పాను అంటే పుట్టుక లేదు అజము దాని స్వభావం స్వరూపం అజము అజముగానే ఉంటుంది తప్ప అది జా అవదు అమృతము మర్త్యము ఎన్నటికీ కాదు కాబట్టి మీరు వార్తల్లో వింటూ ఉంటాను ఈ విగ్రహం నీళ్లు వస్తున్నాయి విగ్రహం నుంచి విగ్రహం పాలుతావుతోంది పొటోల నుంచి చపాతీలు వస్తున్నాయి చపాతీలు ఎందుకు వస్తున్నాయి పిజ్జాలు ఎందుకు రావట్లేదు పిజ్జా రావచ్చు కదా ఎందుకు రావట్లేదు తర్వాత ఏమో విభూతులు వస్తున్నాయి ఇలాంటివి ఏమీ అంగీకారం కాదు అదేమీ రావట్లేదు అలా ఊరికే జనులు అంటే ఇప్పుడు ఆత్మస్వరూపంలో దుఃఖము సహజమా కాదా అని ఒక విచారం చేశారు చేసి దుఃఖము ఆత్మస్వరూపంలో సహజము కాదు అని నిర్ధారణ చేశారు ఎందుకంటే ఇప్పుడు తేలు ఉంది తేలుకి విషము సహజము అవునండి అంచేతనే తేలుకి విషము హానిని చేస్తుందా చెయ్యదు అది విషం కాదు తేలుకి తేలు ఇంకోహండి కుడితే వారికి అది విషం అవుతుంది ఆ పదార్థము అదేదో మాలుక్యూలు ఉంటుందండి అది తేలుకి హానిని చేయదు తేలుకి విషం కాదది చేయలుకది సహజం అది అది విషం ఎవడికి అది ఇంకొకడికి విషం సంచేతనం అలాగే ఆత్మస్వరూపంలో దుఃఖము సహజమైతే ఎప్పుడూ దుఃఖమే ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ దుఃఖం మీకు ఇబ్బందిని కలిగించదు మన అనుభవం ఎలా ఉంది దుఃఖం ఎప్పుడూ ఉండట్లేదు వస్తోంది పోతోంది నెంబర్ వన్ నెంబర్ టూ దుఃఖం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే అర్థమేమిటి దుఃఖము సహజము కాదు కృతకము దుఃఖము లేకుండుటయే మనస్వరూపము సహజము సో శంకర్లతో ఏమన్నారంటే ఆత్మ యది దుఃఖీ ఎది భవే దుఃఖీ ఎది భవేద్త్మ ఇంకా సాక్షి దుఃఖినో భవేద్ ఆత్మ దుఃఖి అయ్యే పక్షంలో దుఃఖమునకు సాక్షి ఎవరు ఉంటారు ఇంకా సాక్షి ఉండకుండా అయిపోతుంది సాక్షి అవ్వాలంటే ఆత్మ దుఃఖి కాకూడదు దుఃఖమునకు సాక్షి ఆత్మ దుఃఖము అహంకార వృత్తిని ఆశ్రయించి ఉంటుంది అహంవృత్తిని ఆశ్రయించి ఉంటుంది ఆహుఃఖి అహంవృత్తి అహంవృత్తికి సాక్షి ఆత్మ కాబట్టి ఆత్మ దుఃఖి అవదు మీరు అయితే మనకు అనుభవం ఎలా ఉంటుందంటే నాకు దుఃఖము గలదు అని అనుభవం కలుగుతుంది ఆ అనుభవం ఆ అహంవృత్తితోటి అధ్యాస వల్ల వచ్చింది మనం ఏం చేస్తామంటే ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి అయ్యో నాకు దుఃఖం వచ్చేసింది నేను కష్టపడిపోతున్నాను నాకు అపకారం అయిపోయింది లేకపోతే హాని నాకేమో ఆపద వచ్చేసింది అని గెంతులు వేసేయటానికి అలవాటుకుని ఉంటాయి దాంతో అలాగే మెచ్చినోగిపోని ఏడవడం ప్రారంభించేస్తారు ఇంకా వాళ్ళకి మనం ఏం చేయలేము కానీ మనం ఏం చేయాలి దుఃఖం వచ్చినప్పుడు కంగారు పడకూడదు నిబ్బరంగా ఉండాలి ఆ దుఃఖాన్ని సాక్షిగా దర్శించాలి సాక్షిగా దర్శిస్తే ఆ దుఃఖము మన స్వరూపంలోనేది కాదు అని మనకి క్రమంగా అవగతం అవుతుంది ఎందుకంటే మనస్సులో వచ్చేటువంటి దుఃఖము సుఖము మొదలైన అవస్థలన్నిటినీ మనం తన తన మీద అధ్యారోపం చేసుకోవటానికి అలవాటు పడి ఉంటాం కాబట్టి ఆ అధ్యారోపాన్ని త్రోసిపుచ్చటానికి కొంత సమయం పట్టవచ్చు కానీ మీరు అభ్యాసం చేసి ఆ అధ్యారూపాన్ని తోసిపుచ్చి కేవలము సాక్షిగా నిలిచి ఉన్నట్లయితే ఎంతటి దుఃఖాన్నైనా కూడా మీరు అలాగా అలా దూరంగా పెట్టి మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు అలా ఉన్నప్పుడు ఆ దుఃఖ నివారణకు ఏదైనా చేయాల్సింది ఏమైనా ఉంటే కూడా చేసుకోవచ్చు కాబట్టి ఆత్మస్వరూపంలో సుఖ దుఃఖము లేదు ఈ ఈ మీమాంసంతా దానికోసం మనిషి దుఃఖాన్ని అనుభవిస్తూ ఎందువల్ల తన స్వరూపంలో దుఃఖం ఉండబట్టి కాదు తన స్వరూపము దుఃఖము లేనిది అనే విషయాన్ని తెలుసుకోక దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు దీంట్లో ఇంట్లో ప్రారంభాన్ని దుఃఖం వచ్చిందంటారు లోకంలో అనేక భావాలు ఉంటాయి ఈ భావాలు కొన్ని లౌకికమైన భావాలు ఉంటాయి కొన్ని మతపరమైన భావాలు ఉంటాయి వేదాంతులు ఏ భావాలని అవి సత్యమైతేనే స్వీకరిస్తారు ప్రతి భావాన్ని పరీక్షకు పెడతారు అది మతపరమైన భావమైనా కూడా పరీక్షకు పెడతారు అంతేగాని ఎవడో వాడిలా చెప్పాడు వీడిల్లా చెప్పాడు అని వాటిల్లో పడి గెలిగల్లాడితో అలా ఉండరు వేదాంతులు ఒక ఆయన చెప్తున్నాడు నృసింహస్వామి లింగం నుంచి పుట్టాడని చెప్తున్నాడు ఈ మాట వైష్ణవులు విన్నారంటే వాళ్ళకి కళ్ళు తిరిగినంత పనవుతుంది ఇప్పుడు కొత్త కాంట్రవర్సీ ఒకటి అంటే ఏంటి ఏదో నేనేదో పురాణాలన్నీ బాగా తెలుసుకున్న వాడిని అని ఏదో ఒకటి ప్రూవ్ చేయడం కోసం అగ్నిపురాణంలో ఇలా చెప్పాడు వాయుపురాణంలో అలా చెప్పాడు సో దిట్ వాట్ ఈజ్ ఇట్ దట్ యూ వాంట్ టు ప్రూవ్ నృసింహస్వామి స్తంభం నుంచి కాదు లింగం నుంచి వచ్చాడు లేకపోతే లింగం నుంచి కాదు స్తంభం నుంచి వచ్చాడు వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ అంతా కూడా చాలా కన్ఫ్యూజ్డ్ స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ని కన్ఫ్యూజ్ అయ్యాయి స్వయం కన్ఫ్యూజ్డ్ ఇప్పుడు అసలు నృసింహస్వామి అంటే ఏమిటి కానీ సంకేతం ఏమిటి నృసింహస్వామి యొక్క సంకేతం ఏమిటి ప్రహ్లాదుని యొక్క సంకేతం ఏమిటి హిరణ్యక శిపుడు అంటే ఏమిటి హిరణ్యము అంటే ధనం ధనాన్ని భోగరూపంగా అనుభవించి వాడు వాడికి హిరణ్యక శిపుడు అని పేరు కశిపు అంటే బొంత కశిపు అంటే సంస్కృతంలో బొంత వాడు ధనాన్ని బొంతగా చేసుకుని కప్పుకున్నాడు కాబట్టి వాడికి హిరణ్యకశిపుడు అని పేరు ఆ హిరణ్యాక్షుడు సంపాదించిపోయినటువంటి ధనాన్నంతా కూడా వీడు భోగాలు అనుభవిస్తూ ఉండేవాడు అది హిరణ్యకషకుడు ఆ రకంగా దాని సంకేతం ఏమిటి ప్రహ్లాద అంటే ఆనందస్వరూపము అని అర్థం ఆ సంకేతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ పురాణాలు చదువుకున్నందుకు దాంట్లో ఇటువంటి లేనిపోని కల్పనల్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టి ఏదో కొత్త కొత్త విషయాల్ని మేము చెప్తున్నాం లోకానికి అని భ్రమ తాము ఇతరులను భ్రమింపజేస్తూ ఇలా ఉంటుంది సమాజం ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎవరోనో విమర్శించడం కోసం కాదు మీరు ఈ పాఠాన్ని వినేప్పుడు ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా తిరస్కరించబడతాయి అని చెప్పడం కోసం ఒక దృష్టాంతంగా చెప్పాను ఎనీవే ఇప్పుడు ముందుకు వెళ్దాం భాష్యంలో యథా అగ్నీనా కృష్ణ ప్రకాశాది లక్షణ నంతరే వ్యభిచరతి దేశాంతరే మనం చూసాం తమనా సహా అది సహజము అంటే అది ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఆ ధర్మం కూడా ఉన్నది బంగారము పచ్చగా నుండును ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఏమో సృష్టికి ముందు బంగారం ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి కూడా బంగారం అనేది మీరు ఎప్పుడు చూస్తే అప్పటి నుంచి అది ఇంకా మార్పు రాద్దాండి లేదండి ఈ మధ్యన బంగారంలో ఏదో కల తగ్గిపోయిందండి అంటే ఏదో కల్తి ఏదో వచ్చిందనమాట బంగారంలో కలరు తగ్గిపోదు అది సహజ యథా పక్ష్యాదీనా ఆకాశగమనాది లక్షణ పక్షి ఆకాశంలో ఎగురుతుంది అది దానికి సహజము ఈ మధ్యన పక్షులు ఎగరడం మర్చిపోయాయి అని అలాంటి దేవనం ఉంటుందా ఉండదు పక్షులు ఎగరడం మర్చిపోవు కోతులు గెంతడం మర్చిపోవు సహజంగా ఉంటుంది వాటి లక్షణం అన్యాపీచిత్ ఆకృత అంటే ఇతర ధర్మం ఏదైనా కూడా ఏ ధర్మం అయితే ఆ ధర్మం అగ్నికి వేడి నీటికి చల్లధనము ఇలాంటి ధర్మం ఏదైనా కూడా అది అకృత అంటే ఆ పదార్థంతో పాటుగా ఉన్నది తప్ప తెచ్చిపెట్టుకున్నది కాదు తెచ్చిపెట్టిందైతే కొంతసేపుని మళ్ళీ పోతు ఇది సహజము అకృతము అంటే కల్పితము లేకపోతే ఆర్టిఫిషియల్ కాదు ఆర్టిఫిషియల్ కాదు సహజమైనదే ఆర్టిఫిషియల్ అయితే అది పోతుంది ఎలాగంటే ఇప్పుడు చందనం అని అమ్ముతాడు చందనపు ముక్క చెక్క చందనం చెక్క అండి గంధపు చెక్క అని అమ్ముతాడు అది వాడి దగ్గర షాపులో ఇలా ముక్కు దగ్గర పెట్టుకుంటే గంధం వాసన వేస్తూ ఉంటుంది ఇందా ఓ విశ్రద్ధ చెక్క ఎంత అంటే ఐదు వందలు అంటాడు నిజం అంటే అది యథార్థం అనుకుని మీరు డబ్బులు ఐదు వందలు ఇచ్చి ఇంటికి తీసుకొస్తారు రెండు రోజులు ఇలా ఇలా అరగ తీసిన తర్వాత ఇంకా ఉడికే అరుగుతుంది ముద్దొస్తుంది తప్ప దాంట్లో గంధపు వాసన ఏముండదు అంటే ఏంటనమాట వాడు పై పైన కొంచెం దానికి గంధాన్ని పెట్టాడు అరగదీసేపటి అవతలకి పోయింది అంటే అది కృతకము కాబట్టి అదే యథార్థమైన శాండల్ పీస్ అనుకోండి పోతుందా మొత్తం ముక్కంతా గంధం వస్తూనే ఉంటుంది ఎందుకని సహజము అక్రోతము అన్యాపియా కచిత్ అకృత అంటే కల్పితము కాదు వస్తువుతో సహజంగా ఉన్నది అంటే కేనచిత్ నాకృత ఎవడోహుడు చేసింది కాదు ఎవడోహుడు పనికట్టుకుని చేసింది కాదు సహజంగా ఉన్నది అది పోదు ఎలాగంటే యథా అపాం నిమ్నదేశగమనాభిలక్షణ నీరు పల్ల మెరుగు నీరు పల్లానికి ప్రవహిస్తుంది అది ఎవరైనా నీటికి ఆ లక్షణాన్ని కల్పించారా కాదు నీటితో సహజంగా ఉండదు కాబట్టి నీరు పల్లానికే ప్రవహిస్తుంది మీరు అక్కడ ఎక్కడో విగ్రహం వచ్చిందిటండి అక్కడ నీళ్ళు పైకి ప్రవహిస్తున్నాయిట్టండి అని అలాగే మొదలెట్టకూడదు లేకపోతే అక్కడ నీరు అన్ని చోట్ల కిందకి ప్రవహిస్తే ఆ ఫలానా క్షేత్రంలో నీళ్ళు పైకి ప్రవహిస్తాయి పదండి మనందరం మళ్ళీ స్నానాలు చేసి వద్దాము అని అలా మొదలు పెట్టకూడదు నీళ్ళేం పైకి ప్రవహించవు లేదండి ప్రవహిస్తున్నాయండి స్పష్టంగా కనపడుతున్నాయంటే ఎవడో పంపు ఏదో పెట్టి ప్రవహింపజేస్తున్నాడు లేదండి పంపు లేదండి అంటే లేదని నీకు తెలుసు లేదని ఎలా ఉంటుంది పంపు ఉంటుంది ఏదో ఉంటుంది వ్యవస్థ ఏదో చేస్తారు పైకి కనపడనివ్వరు కాబట్టి మ్యాజిక్ చేస్తారు మ్యాజిక్లో వాడు టోపీలోంచి కోటి తీస్తాడు అంటే నిజంగా టోపీలో నుంచి లేని కోడి పుట్టుకొచ్చేసిందని అనుకోకూడదు వాడు హస్తలాఘమం ద్వారా టోపీలోంచి కోటి తీసేదని తెలుసుకోవాలి తప్ప టోపీలో ఎప్పుడూ లేని కోడిని వీడు కొత్తగా సృష్టించేశాడు అని అనుకుంటే అదే అజ్ఞానం అయితే ఈ చర్చంతా ఏమిటి దీని తాత్పర్యం ఏమిటి వీ విల్ సీ దట్ అన్యాపీ కాచిత్ స్వన్న జాతి సా సర్వా ప్రకృతిరిజ్ఞే విజ్ఞే ఏమున్నది విజ్ఞేయాలోకే కాబట్టి ఏదైనా ఒక వస్తువు తీసుకోండి ఆ వస్తువు తన సహజ సిద్ధమైన అకృతమైన అంటే అకల్పితమైన ధర్మాన్ని ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా విధికి పెట్టదు అదే ధర్మాన్ని అలాగే కలిగి ఉంటుంది సా సర్వా ప్రకృతి ఇది మనకి లోకంలో ఉండే పశువులు పక్షులు నీళ్లు నిప్పు మొదలైన వాటిని చూస్తే కూడా ఈ విషయం మనకి స్పష్టంగా తెలిసిపోతుంది మిథ్యాకల్పితూ లౌకికేష్వస్తు ప్రకృతి న్యవతి చూడండి ఈ జగత్తు మిథ్య ఘట పట ఇత్యాది పదార్థములన్నీ నామరూపములన్నీ కూడా మిథ్య అంటే కనబడుతూ ఉంటాయి తప్ప అవి యథార్థము కాదు మిథ్యాకల్పితములు అసత్యములు కల్పితములు అజ్ఞాన కల్పితములు అయిన ఘటపటాది పదార్థముల ఎందు కూడా తమ తమ ప్రకృతిని విడిచిపెట్టకుండుట అనే లక్షణం మనకు కనబడుతూ ఒకే ఒక సత్యము అద్వయ ఆత్మతత్వము అది తన ప్రకృతిని విడిచిపెట్టేసి అజమైన ఆత్మతత్వము తన ప్రకృతిని విడిచిపెట్టేసి పుట్టింది అమృతమైన ఆత్మతత్వము తన ప్రకృతిని విడిచిపెట్టేసి మరణించింది అని ఎలా చెప్తావయ్యారు అలా చెప్పడానికి వీలు లేదు అదే అంటున్నారు మిథ్యాకల్పితు లౌకికేష్వీ వస్తుషు ప్రకృతి నా అన్యథాభవతి అదే నిష్కర్ష మిథ్యాకల్పితములైన లౌకిక వస్తువుల కూడా వాటి ప్రకృతి మరోలా అవ్వదు ప్రకృతి మరోలా అవ్వదు అంటే అన్నిటికీ మరోలా అవ్వదు ఒకళ్ళు అన్నారు అంటే ఇవన్నీ ఈ మతంలో వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ విశ్వాసాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి వాళ్ళు ఏమంటున్నారంటే విగ్రహం ఉంది ఈ విగ్రహాన్ని అన్ని విగ్రహం దృష్టాంతాలే వస్తున్నాయి మరి సో అలాంటి దృష్టాంతాలే కనపడుతున్నాయి లోకల్లో ఈ విగ్రహాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మూడు రోజులు పూజిస్తారు తమిళనాడులో ఉన్న చోట మూడు రోజులు పూజించిన తర్వాత అక్కడ నూతిలో దాచిపెడతారు నూతి నీళ్ళలో పెట్టేస్తారు మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత పెద్ద ఉత్సవం చేసి ఆ నీళ్ళలోకి పూజారి దిగి ఆ విగ్రహాన్ని బయటకు ఏమండి ఈ మధ్యన ఏమంటున్నారంటే ఈ విగ్రహము ఆ నీళ్ళలో పెట్టుకుంటే పెరుగుతోంది ఎలా పెరుగుతోంది ఎక్కడి నుంచి వస్తుంది విగ్రహం అంటే రా అది శిల కదా శిల పెరుగుతోంది అంటే ఎలా పెరుగుతుంది నేలలో పెడితే శిల పెరుగుతుంది పెరగడానికి వీలు కాబట్టి వాళ్ళు ఏదో కల్పించుకుంటున్నారు అని స్పష్టమవుతుంది అలా నేను ఇలాంటి దృష్టాంతాలు చెప్పతో చెప్పకూడదు నాకు అవే దృష్టాంతాలు గుర్తుకొస్తున్నాయి ఇంకే వేరే దృష్టాంతం గుర్తుకే రాదు అంటే ఉండవు ఎక్కడ మతపరంగానే ఉంటాయి దృష్టాంతాలు ఏమంటే ఇంకొక కాబట్టి ఇటువంటి అధ్యాతన మ్యాజిక్ షోలు ఉంటాయి మ్యాజిక్ షోలో వాడు ప్రకృతి విరుద్ధంగా ఎగవ చేసి చూపిస్తాడు అవి ప్రకృతి విరుద్ధములని మనల్ని నమ్మింప చూస్తాడు అంతేగాని యథార్థంగా ప్రకృతి విరుద్ధాలు ఎక్కువ అయిపోతున్నాయి ఎక్కడ వాడు ఏదో కొత్త సృష్టి ఏదో చేసేస్తున్నాడు అనుకోకూడదు కాబట్టి ప్రకృతికి భిన్నంగా ఏ పదార్థము మార్పులు రావు అది ప్రకృతి సహజమేదో అదే ఉంటుంది ముందు అసలు ఈ విషయం కనుక మనస్సుని పట్టించుకుంటే అనేకములైన అంధవిశ్వాసాలు జారిపోతాయి ఇది ఒక ప్రయోజనం ఆ శ్లోకాన్ని చదవటంలో ఆ శ్లోకానికి ఇంకో ప్రయోజనం ఉంది అదేమిటంటే ఆత్మస్వరూపానికి దుఃఖము ఉన్నదా మనందరం కూడా దుఃఖంతో బాధపడుతూ ఉంటాం దుఃఖం యొక్క భారంతో మనిషి జీవిస్తూ ఉంటాడు ప్రతివాడు ఆత్మస్వరూపుడే కేవలం వేదాంతం చదువుకున్నవాడు మాత్రమే ఆత్మస్వరూపుడని మీరు అనుకోద్దు ప్రతివాడు ఆత్మస్వరూపుడే మరైతే ఈ దుఃఖము ఆత్మ యొక్క స్వరూపమా కాదు మరైతే ఎందుకు వస్తోంది అనుభవానికి స్వరూపంలో లేనిది అనుభవానికి వస్తోంది అంటే అజ్ఞానం చేత వస్తుంది ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా వీడు నడిచి వెళ్తున్నాడు పొలం గట్టి మీద నడిచి వెళ్తుంటే తాడు మీద కాలు వేశాడు కాలు వేయడానికి ముందు ఆ తాడు పావు నొక్కున్నాడు పావునుక్కున్నాడు కాలు వేసాడు కాలు వేసినప్పుడు ఆ తాడు కొంచెం గట్టిగా ఉండి ఇలా లేచి వీడి కాలు మీద పడింది అరికాలు తాడు మధ్యలో పడింది ఈ తాడు యొక్క కొన ఈ కాలు మీద పడింది కాలు మీద పడితే ఆ తాడు కొనలో ఈ కొబ్బరి ఇక్కలు ఉంటాయి కదండి అవి కొంచెం సూక్ష్ అవి కొంచెం సూక్ష్మంగా ఉండి గుచ్చినట్టయింది వీటికి అదిగో పాము కనిచేసింది నన్ను అని అనుకున్నాడు వెంటనే ఆ పాము అలా పుట్టలోకో అక్కడికో పారిపోయినట్టుగా కూడా వీడికి భ్రమ కలిగింది అయ్యో ఈ పాము కరిచేసినట్టు ఆయన పెద్ద కేక వేసి పడిపోయాడు చీకట్లో పడిపోతే ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళందరూ కూడా వీడిని బుధాల మీద వేసేసుకుని సైకిల్ మీద కూర్చోబెట్టి ఊళ్ళోకి తీసుకు పెట్టవచ్చాడు తీసుకొస్తే మంత్రగాడిని వెతికి పట్టుకొచ్చాడు ఒకడు డాక్టర్ ఎవడో ఉంటాడు సైకిల్ మీద తిరుగుతో క్వాక్స్ అని డాక్టర్ ఎవడో ఉంటాడు వాడిని పట్టుకొచ్చాడు ఇంకొకడు ఈ లోపల మెదురు వేప కొమ్మను ఒకటి పట్టుకొచ్చాడు విషం ఎక్కిందా లేదా తెలియడం కోసం వీడికి నోట్లో వేప ఆకు నోట్లో పెట్టి నవి ఎలా తీయగా ఉందా చేతిగా ఉందా అని అడిగారు అంటే తీయగా ఉందని చెప్పాడు వాడిని మిరపకాయ నవిలి ఇది కారంగా ఉందా లేదా అని అడిగారు వాడిని అంటే వాడు కారంగా లేదని చెప్పాడు ఏమండి ఈ లోపల ఎరా విషయం ఎక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా వచ్చిందా ఇక్కడ దాకా వచ్చిందా ఇక్కడ దాకా వచ్చిందా అని అడిగారు వాళ్ళు ఇక్కడ దాకా వచ్చిందని చెప్పాడు వీడింకా సాగు బతుకుల మధ్యను కొట్టుమిట్లు ఆడుతున్నాడు మంత్రం వేసి ఆయన ఆయన హడావిడ ఆయన చేస్తున్నాడు డాక్టర్ని వీడికి ఎవడో చేశాడు ఈ లోపల ఈ కథనే అఖండానందీ మహారాజ్ చెప్పారు ఈ లోపల అక్కడ ఉన్న ఒక అతను ఎరా నిన్ను పాము ఎక్కడ కరిచిందిరా అని అడిగారు అంటే కాలు మీద కలిచింది అక్కడ కరిచిన ఎక్కడ కరిచిందో నువ్వు వేలు పెట్టి చూపించమన్నారు చూపించాడు అక్కడ కరిచిన మార్క్ ఏమీ లేదే అసలు ఎక్కడ కలిచింది అంటే ఆ పొలంగట్టు మీద కరిచింది ఎప్పుడు కలిచింది పావుగంట క్రితం కలిసింది అంటే ఆయన వెంటనే ఆ పొలం గట్టు దగ్గరికి వెళ్ళి చూశారు చూస్తే అక్కడ తాడు పడి ఉంది ఆ తాడు వీడు తొక్కినట్టుగా ఆ మట్టి ముద్ద లక్షణం కూడా స్పష్టంగా కనపడుతుంది ఆయన తాడు పట్టుకొచ్చారు ఎరా నిన్ను కరిచిన పాము ఇదిరా అని చూపించారు ఇది తాడు కదా అవును నువ్వు తాడును చూసి పాముని భ్రమపడ్డావు నువ్వు దీన్నే తొక్కావు ఇదే నిన్ను కరిచింది అని చెప్పాడు అని చెప్తే అలాగా మరి నాకు ఎందుకు పాము అనిపించింది పాము కాదు నీ మొహం కాదు నోరుము ఈ పాటికి పాము కాదు ఏం కాదు మరి వేప నాకు తీయగా అనిపి మళ్ళీ నవ్వులు చెప్పు నవ్వులు నవ్వుల బావ చేదుగా ఉందన్నాడు మెరపగా ఒక నోట్లో పుడితే గట్టుల కింద వచ్చి చాలా కష్టపడ్డాడు మరి మెరపకాయంటావేమి ఏమిటి చెయ్యి ఏమైంది ఇక్కడ దాకా వచ్చిందన్న ఏమొచ్చింది మొహం అంటే ఏమో అలా అనిపించింది ఇప్పుడు ఏమంటున్నా సరే వెళ్ళే వెళ్ళి ఒకప్పుడు కాఫీ తాగుతుంది చెప్పారు తర్వాత ఒకప్పుడు ఈ పని కనుక తెలివైన ఆయన చేయకపోతే వీటిని చచ్చిపోతాడు తర్వాత పాము మంత్రం వేస్తే తగ్గిందంటారు కూడా చూసారా అది కూడా ఫెయిత్ హీలింగే పావు మంత్రం తగ్గడం ఇదే తగ్గడం అక్కడ పాము విషం లేదంతే విషం ఉందనే భ్రమ పోయింది విషం వచ్చింది ఇప్పుడు మంత్రం వేశాడు తగ్గిపోయింది అని విషం వచ్చిందనే భ్రమకి తగ్గిపోయింది అనే భ్రమ నివారకము ఆ భ్రమకి ఈ భ్రమ సరిపడింది దానికి అది సరిపడింది అంతే పాము మంత్రం ఆయన్ని అడిగాను ఏమిటండి మంత్రము అని అడిగాను అంటే మంత్రం రహస్యం అండి చెప్పకూడదండి ఉండేవా నాకు చెప్పా మంత్రం ఏమిటో నీకు నేను వంద రూపాయలు ఇస్తా అని చెప్పు నాకు ఆ మంత్రం ఏమిటో అంటే చెప్పాడు ఏమిటో తెలుసిన నాకు గుర్తులు సరిగ్గా మూడే ఉన్నప్పుడు నేను అడిగి తెలుసుకున్నా అదేమిటంటే ఏదో ఉంది తెలుగు మంత్రం అండి తెలుగు మంత్రం సంస్కృత మంత్రం కాదు తెలుగు మంత్రం ఏదో అలాగా ఓ ఓ పామా ఓ పామా పోవతలకి ఓ పా అలాంటిది ఏదో మంత్రం వెనుకు మంత్రం ఉంది తెలుసా మీకు చప్పి మంత్రం ఉంది చప్పి అంటే ఎగ్జీమా అండి ఆ ఎగ్జీమా ఒక పట్టాన్ని పోదు దానికి సరైనటువంటి ఆయుంట్లోకి రాసి దానికి వాటర్ ట్రీట్మెంట్ దానికి ఏదో వెదవల్సి అది ఒక పోదు దాన్ని సరైన ట్రీట్మెంట్ ఇస్తే అది పోతుంది కాబట్టి ప్రకృతే రణ్య కాబట్టి ఇలాగా మనం భ్రమంలో ఉంటాము మన భ్రమలే మనకి దుఃఖహేతువులు తప్ప ఆత్మస్వరూపంలో ఎట్టి దుఃఖము లేదు మనం కల్పించుకున్నటువంటి దుఃఖమే అయితే దీని మీద ఇప్పుడు ఒక వ్యవస్థ ఇప్పుడు దుఃఖం వచ్చింది సుఖం వచ్చింది సుఖం గురించి ఎవడో కంప్లైంట్ చేయడు దుఃఖం గురించే కంప్లైంట్ చేస్తారు అందుకోసం పాఠంలో దుఃఖమే చెప్తున్నాను దుఃఖం వచ్చింది ఈ దుఃఖం ఎలా వచ్చింది ప్రారంభ కర్మని బట్టి వచ్చింది అలాగే ఓ సిద్ధాంతం ఉంది కదా మరి దాని మాట ఏమిటి ప్రారంభ కర్మని బట్టి కర్మ సిద్ధాంతం అంటారు ఇది కొంతమంది ఆ కాకి కొంచెం ఒత్తు పెట్టి కర్మని కూడా అంటూ ఉంటారు ఒత్తు పెట్టాల్సిన చోట ఒత్తు పెట్టడం వీడు సిద్ధి బుద్ధి అనాల్సిన చోట ఒత్తు పెట్టరు సిద్ధి బుద్ధి అంటారు కానీ ఒత్తు అక్కర్లేని చోట మాత్రం పెడుతూ ఉంటారు ప్రారంభ కర్మ ఉన్నది ఇప్పుడు దుఃఖం వచ్చింది ఎవరికి దుఃఖం నా నేను నాకు దుఃఖం నేనంటే ఆత్మస్వరూపుడే కదా ఆత్మస్వరూపుడికే దుఃఖం వచ్చింది ఆత్మస్వరూపంలో దుఃఖం లేదంటుంటే ఎలా వస్తుంది ప్రారబ్ధ కర్మను బట్టి వచ్చింది ప్రారంభ కర్మను బట్టి మాత్రం ఎలా వస్తుంది ఉందా లేదా సహజంగా లేదు లేనప్పుడు ఆకుత ఇప్పుడు ఇక్కడ జరిగిందే ఆకృత ఎలా కుదురుకుతుంది సహజంగా లేకపోతే ఎలా వస్తుంది రావడానికి వీలు లేదు ఇప్పుడు చందనపు చెక్క అది అది యథార్థమైన చందనపు చెక్క కాదు దానికి గంధం వచ్చింది ఏమైంది వచ్చిందా వచ్చినట్టే మీకు అనిపించింది కొంచెం అరగి తీసిన వెంటనే పోయింది అలాగే ఆత్మకి దుఃఖం ఎలా వస్తుంది రావడానికి వీరు వచ్చినట్టు వీరు భ్రమపడ్డమే దీంట్లో రహస్యమైన కంటే ప్రారబ్ధకర్మ ఉన్నది ఉందని అనుకోండి ఆ ప్రారంధకర్మ ఏం చేస్తుంది దుఃఖాన్ని కలిగించే పరిస్థితిని కల్పిస్తుంది అంతే కదా ఇప్పుడు దుఃఖాన్ని కలిగించే పరిస్థితి అంటే ఏమిటవచ్చు ధనము కొంచెం ఖర్చు అయిపోవడము లేకపోతే ధనాన్ని ఎవళ్ళో ధనం ఎలాగా పోతుంది ఇప్పుడు చోరుడు పట్టుకెళ్ళినా పోతుంది కావలసిన వాళ్ళు పట్టుకెళ్ళినా పోతుంది లేకపోతే వీడు ఎక్కడో వీడి వీడి ప్రాణత్యాగం చేసినా పోతుంది అనేక రకాలుగా పోతుందండి అది పోతుంటే దాన్ని అదిగో పోయిందని వీడు దుఃఖించడమే తప్ప అంతకంటే దాంట్లో వీడు కల్పించుకుని దుఃఖించడమే తప్ప అంతకంటే దాంట్లో సారమేం లేదు అని కొన్ని ధనం పోయిందని దుఃఖిస్తున్నాడు లేకపోతే కావలసిన మనిషి దేహత్యాగం చేసేయని దుఃఖిస్తున్నాడు ఇది ఇది ఇంకో అజ్ఞానం మనిషి దేహత్యాగం చేసేయడని దుఃఖిస్తారు చూడండి ఈ ఒక్క మనిషే చచ్చిపోయాడు ఇంకెవ్వళ్ళు చావన్నది ఎక్కడా లేదు అటువంటిప్పుడు దుఃఖించవచ్చు అవునా అంతేగాని ప్రతి వాడు చచ్చిపోతూనే ఉన్నాడు ప్రతి దేహము శిథిలమై పతనమవుతూనే ఉన్నది దీంట్లో ఒక దేహం ఇంకో దేహం గురించి దుఃఖించడే కాబట్టి సరే ప్రారంభ కర్మాధీనంగా ఏదో ధన ధనం నష్టమవడమో కావలసిన వాళ్ళ దేహత్యాగమో ఏదో అయింది ఆ ఘటన జరిగింది ఆ ఘటన ఎందువల్ల జరిగింది ప్రారంభ కర్మ వల్ల ఘటన జరిగింది మీకు దుఃఖం కలగాలంటే ఆ ఘటన తెలియాలా తెలియకుండా దుఃఖం కలుగుతుందా ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు ఎవడెవరు ఎవరో బంధువులు ఎవడో అమెరికాలో ఉన్నారు ఇండియాలో ఆ మనిషి పోయాడు అమెరికాలో వాళ్ళకి వెంటనే దుఃఖం కలుగుతుందా కలగదు వీళ్ళు ఫోన్ చేసి చెప్పాలి అప్పుడే దుఃఖం కలుగుతుంది మా ఈ ఆశోచం ఒకటి దాన్ని మహిళ వాడు ఆశవచం ఒక పోయాడు పోతే పదకొండు రోజులు వీడికి ఆశోచం చెప్తే ఆశవచం చెప్పకపోతే లేదు చెతేనే అంటే వీడికి తెలిస్తేనే ఆ చోచ లేక లేదు అది అది అప్పుడప్పుడు కొంతమంది ఏం చేసేవారు అంటే పని కట్టుకునే ఏరే ఇలా మీకు వైర్ వచ్చిందని చెప్పేవారు ఎందుకు చెప్పాలని చెప్పి ఎవరాడేవారు ఎందుకు చెప్పాలంటే పట్టు వెళ్ళి మైలు పట్టు నష్టం ఏం లేదనేవారు వీళ్ళు కొంతమంది అసూయా పనులు అలా కొంతమంది పెద్ద మనస్సుకొల వాళ్ళు ఏం చేసేవారో తెలిసినా చెప్పేవారు కాదు చెప్పకుండా పదకొండో రోజు పొద్దున్న స్నానం చేసి ముందు పిలిచివారు ఎరే అక్కడికి వెళ్తున్నారా కాలవకి వెళ్తున్నారు స్నానాన్ని మీకు మైలు వచ్చింది ఇవాళే శుద్ధి అని చెప్పారు అప్పుడు కాలవ కల్ని స్నానం చేసి వచ్చి మైల అలాగే దుఃఖం కూడా అంతే తెలిస్తేనే దుఃఖం తెలియకపోతే దుఃఖం లేదు కాబట్టి ప్రారబ్ధ కర్మ వచ్చేసి దుఃఖాన్ని మీలో ఉంచేస్తుంది మిమ్మల్ని దుఃఖంలో పెట్టేస్తుంది అని లేదు మీకు తెలియాలి మీరు తెలివియే స్వరూపంగా గలవారు మీకు ముందు తెలియాలి ఓకే కొన్ని తెలిసిన తర్వాత దుఃఖం తెలిసిన తర్వాత కూడా దుఃఖం లేదు ఆ దుఃఖం అది దుఃఖహేతువు అని మీరు నిర్ధారించుకోవాలి దుఃఖహేతువని నిర్ధారించుకుంటేనే దుఃఖం ధనం పోయిందన్నారనుకోండి ఆ ఏముందులండి ధనం దేవుందులండి పోవడం ఏమిటి వాళ్ళు ఎవరో తీసుకున్నారు దీంట్లో పోవడం వాళ్ళు తీసుకున్నారు కదా ఒళ్ళే శుభం దుఃఖమేముంది మనిషి పోయాడు అందరూ పోయి వాళ్ళేనాయా ముందు వెనకాను ఇంట్లో ఎవడు మిగిలి వాళ్ళడు దుఃఖమేముంది కాబట్టి తెలిసిన వెంటనే దుఃఖం కాదు మీకు ఇది దుఃఖము అని పరిభాష పెట్టుకోవాలి ఆ రకంగా దాన్ని పరిభాష పెట్టుకోవాలి దుఃఖం యొక్క పరిభాష ఒకటి ఆ పరిభాషను మనం కల్పించుకున్న పరిభాష ఆ పరిభాషని కల్పించుకుని ఇది దుఃఖము కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం దుఃఖించాలి కాబట్టి దుఃఖించేయడం కాబట్టి దుఃఖించేయడం ఈ రకంగా మనము అజ్ఞానము చేత దుఃఖించటానికి అలవాటు పడి ఉన్నాం కనుక దుఃఖిస్తున్నాం తప్ప దుఃఖము యొక్క స్వరూపాన్ని తెలుసుకుని నా స్వరూపంలో దుఃఖము వచ్చింది అని అర్థం చేసుకుని దుఃఖిస్తున్నదేం లేదు కాబట్టి ఆత్మస్వరూపంలో దుఃఖం లేదు సుఖం ఆత్మ ఆనంద స్వరూపము వచ్చిపోయే సుఖం కూడా లేదు ఆత్మస్వరూపంలో ఆత్మ నిత్యము శాంతము ఆ శాంతికే ఆనందము ఉంటుంది శాంతిగా ఉంటుంది వచ్చిపోయే సుఖం కూడా ఆత్మ యొక్క స్వరూపంలో భాగము కాదు ఇప్పుడు సుఖము యొక్క పరిభాష దుఃఖము యొక్క పరిభాష మనం తప్పుగా అజ్ఞానం చేత కల్పించుకోబట్టే మనకు సుఖ దుఃఖాల అనుభవానికి వస్తున్నాయి ఒక ఆయన భో భోజనం చేస్తున్నాడు కూర వేశారు పప్పు వేశారు ఏ ఆయన ఆ కూరలోనో పప్పులోనో ఉప్పు తక్కువైంది ఆయన వెంటనే ఇదిగో నాకు ఉప్పు తక్కువ వేసి పెట్టారు నా ప్రారంభం ఇలా కాలిపోయింది వీళ్ళేమో ఏమీ సరిగ్గా చేయట్లేదు వీళ్ళు సరిగ్గా వడ్డించట్లేదు వీళ్ళకి నా మీద ప్రేమ లేదు అని దుఃఖించేస్తున్నాడు ఆయన అక్కడ రుచికరమైన ఆహారమును తినుట సుఖము అని పరిభాష సుఖ పరిభాష ఆ పరిభాష తప్ప ఉప్ప తప్పది రుచికరమైన ఆహారం తినడం సుఖం కాదు పుష్టికరమైన మితమైన సాత్వికమైన ఆహారం తినటం సుఖం కాబట్టి మీ సుఖ పరిభాష తప్పు మేము సినిమాకి వెళ్ళాం ఒకసారి సినిమా రెండు గంటలు బోర్ బోర్ అయిపోయింది బయటకు వచ్చాం అబ్బా ఎంత దుఃఖం కలిగిందో అని అనుకున్నాం దుఃఖం కలిగింది సినిమా అంటే ఇలా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి ఈ యాక్టర్ ఉండాలి వాడు ఉండాలి వీడు ఉండాలి అప్పుడు మంచిగా ఉంటుందే అని ఒక పరిభాష పెట్టుకోబట్టి ఆ పరిభాష కారణంగా కల్పిత దుఃఖం కలిగింది తప్పిస్తే పరిభాష తప్పు దుఃఖమునకు మనం పెట్టుకున్న పరిభాష తప్పు తప్ప దుఃఖము సుఖము ఆత్మస్వరూపంలో భాగము కాదు కనుక వాస్తవంలో వీడు ఒకడు లాటరీ వచ్చిందని ఆనందపడుతున్నాడు సుఖపడుతున్నాడు ఇంకొకటి డబ్బులు పోయాయని దుఃఖపడుతున్నాడు ఇద్దరూ అజ్ఞానులే ఈ వచ్చిపోయే సుఖము ఆత్మలో స్వరూపం కాదు వచ్చిపోయే దుఃఖము కూడా ఆత్మస్వరూపంలో భాగము కాదు కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే మనస్సుని సాక్షిగా దర్శించడం అభ్యాసం చేయాలి మనస్సులో సుఖము అనే భావన కలిగితే వెంటనే సుఖం వచ్చేసిందని గెంతులు వేయకూడదు అలా సాక్షిగా దర్శించాలి ఆ సుఖము అనే వృత్తి మనస్సులో అలా వచ్చింది పోతుంది మొన్నాడు పొద్దున్న ఉండదు పోతుంది దుఃఖాకార వృత్తి కూడా అంతే దుఃఖము అనే వృత్తి అలా వస్తుంది మొన్నడు పొద్దున్న ఉండదు పోతుంది మీరు మళ్ళీ గుర్తు చేస్తున్నారనుకోండి మళ్ళీ వస్తుంది మళ్ళీ గుర్తు మర్చిపోయారనుకోండి పోతుంది లేకపోతే పరిభాష మారిందనుకోండి దుఃఖానికి ఉన్న పరిభాష సుఖమునకుండే పరిభాష మీరు మార్చుకున్నారనుకోండి పోతుంది దుఃఖము సుఖము మన సుఖదుఖాలు లేకపోతే ఏమిటవుతుంది శాంతి సుఖదుఖములకు అతీతమైన ఆనందము అది ఆత్మ యొక్క స్వరూపం అది మాత్రమే మిగిలి ఉంటుంది సో ఈ ఆత్మస్వరూపాన్ని సుఖ దుఃఖములకు అన్వయించి నేను మనకు మనవి చేశాను కానీ ఇక్కడ టాపిక్ అది కాదు నిజానికి అజము అమృతము అది టాపిక్ కాబట్టి ఆత్మకు పుట్టుక మరణము లేవు ఆ వాక్యం జరిగిస్తే పూర్తయిపోతుంది అజస్వభావ పరమాథవస్తు అమృతవలక్షణ ప్రకృతి న్యవతిప్రాయ కాబట్టి ఆత్మయల్లు పుట్టుక లేదు అజస్వభావ జీవేషు మీరు కానీ నేను కానీ వారు కానీ వీరు కాని మానవ మాత్రునకు జీవ మాతృనకు పుట్టుక లేదు పుట్టుక లేదు మీరు కల్పించుకుంటున్నారు పుట్టుక పుట్టుక లేదు పుట్టుక లేని ఈ జీవతత్వమునందు అది పరమార్థ వస్తువు పుట్టుక లేదు మరణము లేదు అటువంటి ఆ జీవతత్వమునందు ఆ అమృతత్వము అజత్వము అనే లక్షణము అది సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి దానిది అది మరోలా అయిపోయి అజం పుట్టింది అమృతం మరణించింది అని అలా ఎప్పుడైనా అవుతుందా ఎన్నటికీ కాదు ఓం పూర్ణమ పూర్ణమూర్ణ